ఇక సర్వతోక్షి శిరోముఖం సో ఆయనకి కళ్ళు ఎక్కడుంటాయి ఆయనకి అన్నీ కళ్ళే మా మామూలుగా బ్రహ్మదే విష్ణువుకి రెండు కళ్ళు శివుడికి మూడు కళ్ళు బ్రహ్మదేవుడికి ఎనిమిది కళ్ళు ఇంద్రుడికి వెయ్యి కళ్ళు సహస్రాక్ష వెయ్యి కళ్ళు పరమాత్మకి అన్నీ కళ్ళే సర్వతోక్షి శిరోముఖం అన్నీ కార్తికేయుడికి ఎన్నికలు మధ్యలో ఇంకో అంటూ ఉన్నది కార్తికేయుడికి ఎన్ని పన్నెండు ఆరుముగానికి ఆరుముగానికి ఎన్నికలు ఉంటాయి పన్నెండు కళ్ళు ఉంటాయి ఎనిమిది పన్నెండు అలా వచ్చి తర్వాత ఇంద్రుడి దగ్గరికి వస్తే సహస్రాక్షుడు వీళ్ళకి లిమిటెడ్ కళ్ళే ఉన్నాయి అసలు పరమాత్మకి అన్ని కళ్ళే సో అన్ని కళ్ళంటే ఎన్ని కళ్ళు ఉంటాయండి మొత్తం అంతా అందులో ఒక విచిత్ర ప్రాణిలాగా ఉండి ఎటు చూసినా కళ్ళే ఉంటాయని అలా కాదు ఎక్కడ కళ్ళు ఉంటే ఆ కళ్ళన్నీ కూడా పరమాత్మ యొక్క కళ్ళే ఇప్పుడు పరమాత్మ సూర్యమండల రూపంగా సూర్యమండలాంతర్గతుడే ఉన్నాడు అని మన గాయత్రి చెప్తుంది కదా అంటే సూర్యమండలంలో కళ్ళు అన్నీ అలా ఇదో కర్ను ఇదో కర్నూ ఇదో ఒకర్ను అలా చొక్కలు చొక్కలు చొక్కల కింద కళ్ళు సూర్యమండలంలో ఉంటాయి అని అనుకోకుండా సూర్యమండలంలో కళ్ళే ఉండవు ఆ సూర్యుడు మొత్తం ప్రకా జగత్తనంత ప్రకాశింపజేస్తాడు ఆ ప్రకాశింపజేయడానికే చూచుట అని పేరు చూచుట అనగా ప్రకాశింపజేయుట అని అర్థం ఇప్పుడు నేను పండ్ వేదాంతుల యొక్క వేదాంతం అంటే వాళ్ళు అలాగే ఉంటుంది మామూలుగా లోకంలో ఏమనుకుంటారు దీపం దీన్ని పన్నుని ప్రకాశింపజేసింది నేను చూచాను అని అనుకుంటాను ఏమంటే నేను చూచాను అంటే నేనే ప్రకాశింపజేస్తున్నాను అని అర్థం దీపం ప్రకాశింపజేయడం దీపాన్ని కూడా నేనే ప్రకాశింపజేస్తున్నా దీపాన్ని మరి నేను చూడొద్దా కాబట్టి సూర్యుడు లోకసాక్షి అన్నారు అనుకోండి సూర్యుడు లోకసాక్షి అంటారు అలా అంటారు ఆ సత్యేన ఎన్న మంత్రం ఎప్పుడైనా ఆ సత్యేన రజ సవర్తమానోని వేషయన్నమృతం మర్త్య హిరణ్యయన సవితారథేనా దేవో యాతి భువనా విపశ్యు అని యజుర్వేదం భువనాని పశ్యన్ అని ఋగ్వేదం సో యజుర్వేద మంత్రం భువనా విపశ్యన్ అంటే సకల ప్రాణులను చూస్తూ ఉన్నవాడై విపశ్యన్ విశేషత పశ్యన్ పశ్యన్ అంటే వర్తమానకాలం చూస్తూ ఉన్నాడు అని అర్థం శత్రు సో ప్రాణులను అన్ని ప్రాణులను ముల్లోకములను చూస్తూ ఉన్నాడు అంటే ఆ సూర్యమండలంలో కళ్ళు కళ్ళు కళ్ళు కళ్ళు ఉన్నాయన కాదు అలా కళ్ళు ఉన్నాయని కాదు మొత్తం సకల జగత్తునే ప్రకాశింపజేస్తూ ఉన్నాడు అని అర్థం అదేవిధంగా ఆ పరమాత్మ ఆత్మచైతన్యస్వరూపుడై హృదయంలో ఉంటూ సకల జగత్తును ప్రకాశింపజేస్తున్నాడు కనుక ఆయన అన్ని కళ్ళు ప్రపంచంలో ఎన్ని ప్రాణులుంటే అన్ని ప్రాణుల కళ్ళు ఆయన కళ్ళే సో అంటే పరమాత్మ సకల జగత్తును చైతన్య ప్రకాశంతో ప్రకాశింపజేస్తున్నాడు అని దానికి తర్వాత సకల ప్రాణుల కళ్ళ వెనుక ఉండే ఆ చూపు వెనుక ఉండే వెలుగు పరమాత్మే చక్షుషక్షు మీరు విన్నమాట కాబట్టి అందరి కళ్ళు పరమాత్మ యొక్క కళ్ళే పర్వతాక్షి శిర అందరి తలలు పరమాత్మ యొక్క తలలే ముఖం అంటే నోరు శిర అంటే తల ముఖం అంటే నోరు అందరి నోళ్ళు పరమాత్మ యొక్క నోళ్లే సంస్కృతంలో ముఖం అంటే నోరు వదనం అంటే ఫేస్ తెలుగులో ముఖం అంటే ఫేస్ అనే అర్థంలో వాడతారు అలా వాడచ్చు తప్పేం కాదు కానీ ఇక్కడ మటుకు నోరు సో మీరు చూశారు పురుష సూక్తం కూడా ఇలాగే ఉంటుంది మీరు సినిమా పురుష సూక్తం పట్టించుకోకూడదు సినిమా పురుష సూక్తంలో ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఆయన నిలబడి ఉంటాడు సెంటర్లో ఇటు అల్లాలల్లా తాళలే పోకుండా ఉంటాయి అటు తాళలు ఉంటాయి ఇటు తలలన్నీ ఎవేవో మనకి మనకి తెలుసున్న తలన్నీ ఇంకో కొన్ని మేకతల ఏనుగుతల గురం తల అలాగా ఎవేవో తలలు ఇటు ఉంటాయి అవ్వేవో తలలా ఉంటాయి ఇంకో రకంగా చూసినట్లయితే ఇది అది అదో ఇది బానే ఉంది మరి విశ్వరూపాన్ని సినిమాలో చూపించుకుంటే ఇంకంతకంటే ఎవడ మాత్రే చూపిస్తాడు ఇంకో రకం విశ్వరూపం ఎలా ఉంటుందంటే మధ్యలో ఈ ప్రధాన నాయకుడు ఎవడో ఒకడు ఉంటాడు ఆయన నిలబడి ఉంటాడు ఆ బహుశా ఆయన విష్ణువు అనుకోండి మధ్యలో నిలబడి ఉన్నవాడు విష్ణువు ఇటు శివుడు గణపతి కార్తికేయుడు ఈ తలలన్నీ ఉంటాయి అటు పక్కన విశ్వక్సేనుడు గరుత్మంతుడు నారదుడు మొదలైన వాళ్ళ తలలన్నీ ఉంటాయి ఇలా ఇటువంటి ఈ విశ్వరూపాన్ని కొంతమంది ఒప్పుకోరు ఎందుకంటే విష్ణువుకి ఈ శివుడు గణపతి ఈ తలలో పెట్టారేమిటి వీళ్ళు అలా పెట్టకూడదని కొంతమంది యొక్క అభిప్రాయం కూడా ఉంటుంది పీపుల్ ఆర్ లైక్ దాట్ కానీ నాకే ఆశ్చర్యం కలుగుతుంది ఇలా కూడా ఆలోచించి వాళ్ళు ఉంటారా అని ఉంటారు ఉండడం చాలా ఎక్కువ మంది ఉంటారు పైగా వాళ్ళకి వాట్ కూడా చాలా గట్టిగా చాలా బలంగా ఉంటారు ఇమేజింగ్ సో సో అలాగని మనం అనుకోకూడదు సహస్రశీరుషపురుష అంటే ఆయనకి వెయ్యి తలకాయలు ఉంటాయని కాదు అనంత శతమనంతం భవతి శతశబ్దమే అనంతమనే అర్థంలో వాడుతున్నప్పుడు ఇక సహస్రశబ్దాన్ని అనంత అర్థంలో వాడల్లో ఆశ్చర్యమే ఉంది అలా వాడతారు సో సహస్రశీరుషపురుష ఆయనకి అనంతములైన తలలు గలవు సహస్రాక్ష అనంతాన్ని రెండు పెట్టి గుణిస్తే కూడా మళ్ళీ అనంతమే వస్తుంది వెయ్యి అంటే తప్పు అవుతుంది ఎందుకంటే వెయ్యి తలలు ఉంటే వెయ్యి కళ్ళు ఉంటే తలకో ఒక్కో తలకి ఒక్కో కన్ను అనే ఒక విచిత్రమైన పరిస్థితి నిర్మాణం అవుతుంది అలా కాదు సహస్రాక్ష వెయ్యి అనంతములైన కళ్ళు గలవాడు సహస్రపాత అనంతములైన పాదములు గలవాడు పాత్ర అంటే పాదము సహస్రాక్ష సహస్రపాత సభూమి విశ్వతో వృత్వా ఈ సకల భూలోకాన్ని ఆయన పూర్తిగా సర్వత వ్యాపించి ఉన్నాడు విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగులం ఈ మొత్తం బ్రహ్మాండాన్నంతటినీ కూడా వ్యాపించేసి కూడా ఇంకా ఆ కూడా ఉన్నాడు అనర్థం దశాంగులం అంటే టంచెస్ అని అర్థం చెప్పకూడదు ఇంకా ఆ పైన కూడా ఉన్నాడని అర్థం ఇంకా టెన్ ఇంచెస్ ఉన్నాడంటే అంతే ఉన్నాడని అనుకోకూడదు సో ఆ రకంగా పురుష సూక్తంలో ఆ పరమాత్మను వర్ణిస్తారు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి సో అదే అదే పద సర్వతో ముఖం సో అంటే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్న తత్వం ఏమంటే ఈ దృష్టాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ద్వైతాన్ని చెప్పే దృష్టాంతాలు ఇప్పుడు చేతులు కాళ్ళు అసలు ముందు ప్రాణులు చేతులు కాళ్ళు తలలు నోళ్ళు కళ్ళు అనేప్పటికీ మీకు ద్వైతాన్ని చెప్తున్నట్టయింది కదా నానాత్వాన్ని చెప్తున్నట్టయింది ఈ నానాత్వమును అంటే అనేకమును సింబల్గా చేసుకుని ఉపాధిగా చేసుకుని వాటన్నిటి ఎందు ఉన్న ఏకత్వాన్ని బోధించటం కోసం ఈ శ్లోకం ప్రయత్నిస్తూ ఉన్నది ఇది ఎలాగంటే ఇప్పుడు నీడ దృష్టాంతం చెప్పాను కదా దాన్ని కొద్దిగా మోడిఫై చేసుకోవాలి మీరు పది నేడలు ఉన్నాయనుకోండి అంటే పది మనుషులు ఉన్నట్టు అలా తీసుకోకూడదు దృష్టాంతం ఇప్పుడు మీరు ఈ ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు చూడండి ఈ దీపాలు వేసుకొని ఆడతారు వాడు ఒకడు ఉంటాడు నేడలు ఎన్ని ఉంటాయో తెలుసా మీకు ఎన్ని ఉంటాయి నాలుగు ఉంటాయి మనిషి ఒకడున్నా నేదలు నాడు నాలుగు ఉంటాయి ఈసారి గమనించండి ఒకవేళ గమనించకపోతే నాలుగు నీడలు ఉన్నాయి కాబట్టి నలుగురు బంతిని తలుతున్నారు అనుకోకూడదు అక్కడ ఉంటాడు అది దృష్టాంతం ఓకే కాబట్టి ఇన్ని ప్రాణులున్నా అనేక అనేకానేకములైనటువంటి ఇంద్రియములు ఇంద్రియ శక్తులు మనకి కనబడుతూ ఉన్నప్పటికీ వాటన్నింటి వెనుక ఒకే పరమాత్మ తత్వము అని అంచేతనే బాహ్యంగా స్థూలంగా చూసినట్లయితే ద్వైతము సూక్ష్మంగా తత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే అద్వైతము అనే చెప్పడానికి ఈ శ్లోకాన్ని దృష్టాంతంగా చెప్తారు సో చాలా మంచి శ్లోకం ఆ సమాసాన్ని భాక్ష్యకారులు ఎకి పెరుగుతున్నాము సర్వప్రాణి కరణోపాధి క్షేత్రజ్ఞాస్తిత్వం విభావ్యతే మనం భావన చేస్తూ ఉన్నాం విభావ్యతే ప్రత్యేకంగా భావన చేస్తూ ఉన్నాం భావన అంటే ఉపాసన ఆ మనస్సులో భావన చేసుకుంటూ ఉండాలి ఏమని క్షేత్రజ్ఞతత్వము గలదు క్షేత్రజ్ఞాస్తత్వం గలదు ఎలాగా ఎలా ఉన్నదని ఎలాగా చెప్తున్నారు మీరు అంటే మీరు ఏ ప్రాణిని తీసుకున్నా ఆ ప్రాణికి కొన్ని ఇంద్రియములు ఉంటాయి మనస్సు చేతులు కాళ్ళు ఇలాంటివివో కొన్ని కారణములు అంటారు కారణము అంటే క్రియానిర్వర్తకం కారణం పనిని చేసి కారణం కరణం అంటే అది పని చేస్తూ ఉండాలి అప్పుడే దాన్ని కరణము అంటారు ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి ఏమంటే తిరిగి దాన్ని ఫ్యాన్ అనాలి కానీ అలా తిరగకుండా అలంకారంగా పెడితే దాన్ని ఫ్యాన్ అనొచ్చా అనకూడదు తిరిగి దాన్ని ఫ్యాన్ అంటారు అంచేతనే కరణానికి డెఫినేషన్ తర్కంలో వ్యాపారవత్వే సతి అసాధారణం కారణం అని డెఫినేషన్ చెప్పారు వ్యాపారం ఉండాలి వ్యాపారవత్వే వ్యాపారం అంటే పని ఉండాలి సో సకల ప్రాణులలో ఈ పనిని చేస్తూ ఉండేటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు మనస్సు కూడా కరణం లోపల ఉండే కరణం కనుక దానికి అంతఃకరణం అని పేరు మనస్సు కూడా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది మీరు ఆపుదామన ఆగదదు కాబట్టి అది కరణము ఈ కరణములను ఉపాధులుగా చేసుకుని అంటే మీడియంగా చేసుకుని ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు అని ఎలా చెప్పగలరు చూడవా ఎలక్ట్రిసిటీ ఉందో లేదో చెప్పినవు నా ఉంది ఎలాగా దీప ఏది ఎక్కడో చూపించు అంటే దీపాలను చూపించాలి ఫ్యాన్లను చూపించాలి ఎలక్ట్రిసిటీని చూపించగలరా చూపించాలి ఎలక్ట్రిసిటీని చూడాలంటే మీరు వేలు పెట్టాల్సి ఉంటుంది అట్లా అప్పుడు కూడా మీకు ఎలక్ట్రిసిటీ తెలుసుకోవటం కుదరదు అప్పుడు కూడా షాక్ రూపంగా ఎలక్ట్రిసిటీ తెలుస్తుంది షాక్ అనే ఉపాధి ద్వారా తెలుస్తుంది అది కూడా ఉపాధి కాబట్టి సకల ప్రాణుల అవయవముల అవయవములు కాదు కరణములనే అన్నాం ఇంకా దానికి వేరే పదం లేదు ఆ కరణములనే ఉపాధిగా మీడియంగా చేసుకుని ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక పరమాత్మ ఉన్నాడు అని భావన చేసుకోవాలి అది ఉపాసన పరమాత్మ ఉన్నాడు మీకు కుక్క కనపడింది అనుకోండి ఇది కుక్క వీధి కుక్క ఈ దగ్గరికి రావకొస్తే నేను నా నా నేను అపవిత్రుని అయిపోతాను అనుకుంటే మీకు ఏం కనపడింది సంసారం కనపడింది ఈ కుక్క చూడరా దీని తెలివితేటలు దీంట్లో ఆత్మ చైతన్యం ఎంత గొప్పగా ప్రకాశిస్తుందో అని మీరు అన్నారనుకోండి అని అనుకున్నారనుకోండి అబ్బో మీ మనస్సు చాలా ఎదిగిపోయినట్లు లెక్క ఎంత గొప్పగా ప్రకాశిస్తుందో ఈ కుక్క దానికి ఎన్ని అని మన ఆత్ మన ఉపాసన దర్శించే శక్తి బాగా పెరిగినట్లు లెక్క అలా అలా దర్శించాలి విభావ్యతే ఆ విధంగా భావన చేయబడుతున్నాడు పరమాత్మను అలా భావన చేసుకోవాలి అంతే అంతేగాని పరమాత్మ ఇక్కడ ఎక్కడా వేడు అక్కడెక్కడో తోట దేవాలయంలో కూడా కూర్చుని ఉన్నాడనో లేకపోతే ఫలానా ఊళ్ళో ఉన్నాడనో అలా భావన చేసుకోకూడదు భావన ఎలా చేసుకోవాలంటే సకల ప్రాణుల కరణోపాధుల ద్వారా పరమాత్మ యొక్క ఉనికి ప్రస్ఫుటంగా అత్యంత జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది అని అలా భావన చేయాలి క్షేత్రజ్ఞ క్షేత్రోపాధిత ఉచ్యతే మీరు ప్రశ్న అడగచ్చు ఆయన ఇంతకీ పరమాత్మయా క్షేత్రజ్ఞుడా ఏదో తేజ చెప్పండి చూడండి ఆయన అవడానికి పరమాత్మయే కానీ క్షేత్రమనే ఉపాధిని బట్టి క్షేత్రజ్ఞుడు అని ఓ పేరు ఆయనకి పెట్టుకున్నాను క్షేత్రజ్ఞ ఉచ్యతే సో ఇప్పుడు దేవదత్త గృహ దేవదత్తుని ఇల్లు ఏది అని అడిగాను అనుకోండి దేవదత్తుని ఇల్లు ఏది అంటే కాక కాక ఎస్మిన్ష్టతి సహా దేవదత్త గృహ అన్నారనుకోండి కాకివాలిన ఇల్లు దేవదత్తుని ఇల్లు అన్నారనుకోండి అంటే ఆ కాకి కాకి మాట ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇల్లు గురించి అడుగుతుంటే కాకి మాట ఎందుకు వచ్చింది అంటే చూడండి ఇల్లు గురించి చెప్పేప్పుడు కాకిని దృష్టాంతంగా ఉపాధిగా తీసుకుని చెప్తారు అదేవిధంగా ప్రాణుల యొక్క కరణములను ఉపాధిగా పెట్టి వాటి ద్వారా ఆ పరమాత్మను చూపించే ప్రయత్నం చేస్తున్నారు అందుకోసం ఆ పరమాత్మకు క్షేత్రజ్ఞ అనే చాలా సొబుగానున్నది క్షేత్రంచా పాదాది అనేకథా భిన్నం ఇందాక నేను చెప్పిందే నీడలు నాలుగు మనిషి ఒక్కడే అలాగే క్షేత్రము అనేకము పాణి అన్నా క్షేత్రమే పాదము అన్నా క్షేత్రమే కన్ను అన్నా ముక్కు బుద్ధి ఇవన్నీ క్షేత్రములే క్షేత్రము అనేక రకాలుగా ఉంటుంది క్షేత్రంలో అనేకత్వం ఉంటుంది క్షేత్రజ్ఞుని ఎందు ఏకత్వం ఉంటుంది అదే లెక్క ఆ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి కలగా చేసి కూర్చోబెట్టకూడదు ద్వైతులు చేసినట్లుగా ద్వైతులు ఏం చేస్తారంటే ఏదో అజ్ఞానం చేత ఆ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి కలగా చేసి కూర్చోబెడతారు మట్టిని పంచదారిని కలిపేసి అటు మట్టికి ఉపయోగపడదు ఇటు పంచదార అని కాబట్టి క్షేత్రము అనేకము క్షేత్రత్వ మధు ఒక్క క్షేత్రోపాధిభేదకృత విశేషజాత్యా క్షేత్రనయన జ్ఞేయవము సత్తం నా సదుచ్య ఇది కొంచెం జాగ్రత్తగా సాయం పట్టాల వాక్యం నేను అనుకోలేదు శంకర భగవత్వాదులు అంత గడేరా సెంటెన్స్ కూడా అక్కడ అలా పారేస్తారని నేను ఊహించలేదు ఇప్పుడు నవ్వు ఐ హ్యావ్ టు హ్యాండిల్ దట్ సెంటెన్స్ ఐ హ్యావ్ టు హ్యాండిల్ అంటే నేను మరి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఏం పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా కాదు కదా పురాణ కాలక్షేపం కాదు కదా సో ఐ హెవ్ టు హ్యాండిల్ దట్ సెంటెన్స్ ఇది ఎలాగంటే నేను చెప్పిన దృష్టాంతం మటుకు తిరుగులేని దృష్టాంతం నీడని ఆధారంగా చేసుకుని వస్తువుని పట్టుకుంటాను నీడ సత్యం కాదు నీడ మిథ్య కనబ మిథ్య అంటే ఉంటుంది కానీ యథార్థంగా ఉండదు కనపడమే కానీ ఉండేది కాదు సర్పం కనపడత కనపడుటయే ఉండదు సినిమా తెర మీద నాయకుడు నాయిక వీళ్ళందరూ కూడా కనబడుటయే ఉండడంతో లేదు అయితే లేని దానిని పట్టుకుని ఉన్నదాని మీరు ఎలా తెలుసుకోగలుగుతారంటే అదే మరి రహస్యం అక్కడే ఉంది కిటుకు లేకున్నా కనపడి దానిని ఆధారంగా చేసుకుని యథార్థంగా ఉండి కూడా కనబడని దానిని పట్టుకుంటాను అర్థండి ఉంది కనపడదు కనపడుతోంది లేదు ఎలాగే ఈ సమస్య కనబడుతోంది లేదు అది మిథ్య ఉంది కనబడదు సత్యం ఎందుకంటే ఏ దృశ్యం తన్నస్యం కనబడిందంటే అది సత్యం కాదు ఇంకా కాబట్టి లే కనబడుతూ లేని లేకున్నా కనబడేదాని పట్టుకుని కనబడకున్నా ఉండే తత్వాన్ని అన్వేషించాలి అది అన్వేషణ అంటే అలా అన్వేషించాలి ఉంటుంది కనబడదు దాన్ని పట్టుకోవాలి కనపడుతున్న దాంట్లో సంతోషపడుతుందా ఉంటే మీకు చేతికి ఏం మిగుతుంది తొలక్కి అంటే మిథ్య మిగుతుంది కనబడుతూ ఉంటుంది మనిషి కనపట్టలేదు నీడ కనపడుతూ ఉంటుంది అయినా కూడా ఆ నీడని పట్టుకుని మనిషిని మనం వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్షేత్రము అనే దాని ఎందుండే అనేకత్వము ఆ ఉపాధులు ఇవన్నీ కూడా మిథ్య యథార్థంగా ఉన్నవి కావు ఇప్పుడు మీకు చెప్పండి మీరు ఎప్పుడైనా ప్రాజెక్టర్ లోపల సినిమా ప్రాజెక్టర్ ఇదే దృష్టాంతం మరి ఇంక వేరే ఎక్కడి నుంచి పట్టుకొస్తాం ఏదో ఏదో అలడం దృష్టాంతాలు ఉంటాయి వాటితో కలక్షేపం చేయాలి ఇప్పుడు కూర పప్పు పులుసు పచ్చడి పెరుగు ఇవో నాలుగు ఐటమ్స్ ఉంటాయి ఇంకా కడుపున వెంట్లేదంటే ఇంకొంచెం అన్న వేసుకుని మళ్ళీ నాలుగింట్లోనే ఏదో వేసుకుని తినాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఉన్న దృష్టాంతాలతో సరిపెట్టుకోవాలి కొత్త కొత్తవి రోజు రోజు ఎక్కడి నుంచి వస్తాయి సో సినిమా ప్రాజెక్టర్ లోపల ఒక మంచి శక్తివంతమైన బల్బు ప్రకాశిస్తూ ఉంటుందా ఉండదా చెప్పండి మీరు ఉండండి ఎలా చెప్పారు దాంట్లోకి తొంగి చూసి చెప్పారా వాళ్ళు తొంగి చూడనిస్తారా అసలు ఆయనే తొంగి చూడడం ఆ ప్రాజెక్టర్ ఆయనే తొంగి చూడడం ప్రాజెక్టర్ లేదో ఎలా చూసుకుంటాడు ఆ గోడకు ఒక ఉంటుంది దాంట్లో చూస్తాడు తెర మీద బొమ్మలు కనపడుతూ ఉంటే ప్రాజెక్టర్ ఈజ్ వర్కింగ్ కాబట్టి మరైతే తెరమీద బొమ్మలు సత్యం కాదు కదా పర్వాలేదండి తెరమీద బొమ్మలు సత్యం కాకపోయినా మిత్యయే అయినా ఏది సత్యమో ఏది కానరాదో దానిని తెలుసుకుందుకు చాలా బాగా ఉపయోగపడతాయి క్షేత్ర ఉపాధి భేద కృతం విశేష జాతం జాతం అంటే గుట్ట పదింటినీ చోట పోగేస్తే పోగు అపోగును జాతం అంటారు రాశి ఏమిటి విశేష జాతం ఏమిటి పాణి పాద అక్షి శిరహ ముఖా శృతి చెవి కూడా వస్తుంది ఇవ పోగేస్తే అపోగుకి విశేష జాతం అనకా విశేషం అంటే వేర్వేరండి చెవి ముక్కు కన్ను అంటే వేర్వేరుగా లేవా మరి సో ఈ వేర్వేరు కరణములు ఏవైతే ఇవన్నింటినీ గుంపు కింద చేశారు ఇవి ఈ ఈ గుంపు ఈ పోగు ఇది ఎక్కడి నుంచి వచ్చింది క్షేత్రము అనే ఉపాధి నుంచి వచ్చింది క్షేత్రము క్షేత్రం అనగానేమి మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవచ పంచజేంద్రియ గోచరా అంటూ చెప్పారా లేదా అదే ఆ గుంపు ఆ క్షేత్రం ఉపాధి నుంచి ఈ అనేక అనేకములైన కరణముల యొక్క పోగు వచ్చింది ఇప్పుడు ఈ పోగంతా ఇదంతా సత్యము అని చెప్పుట ఎందు తాత్పర్యం లేదు వాస్తవానికి ఈ పోగు అంతా కూడా మిత్యే సినిమా తెర మీద నాయకుడు నాయిక ప్రతి నాయకుడు హాస్య నటుడు సపోర్టింగ్ నటుడు లక్ష ఉంటారు వీళ్ళందరూ సత్యమని చెప్పుట ఎందు ఇంతమంది లిస్ట్ చెప్పారు నేను ఈ లిస్ట్ ఇంత పొడుగు లిస్ట్ చెప్పాడు కాబట్టి ఇవన్నీ ఉన్నాయే నా అభిప్రాయం కాదు అదంతా మిథ్యయే కానీ మిథ్యా ఏవా అయితే క్షేత్రజ్ఞుడు తెలుసుకోవాలి అని చెప్పారు క్షేత్రజ్ఞ జ్ఞేయత్వముక్తం క్షేత్రజ్ఞునకు తప్ప క్షేత్రజ్ఞ జ్ఞేయత్వం అంటే క్షేత్రజ్ఞ జ్ఞేయ అని క్షేత్రజ్ఞుడు తప్పక తెలియదగిన వాడు అని చెప్పారు ఆ తప్పక తెలియదగినటువంటి క్షేత్రజ్ఞునకు తెలుసుకునే ఉపాయం ఏమిటి తదపానాయనే ఆ విశేషములు ఏవైతే చెప్పారో క్షేత్ర ఉపాధి భేదకృతం విశేషజాతం ఏదిగలదో అంటే చేతులు కాళ్ళు చెవులు కళ్ళు ముక్కులు మనస్సులు ఇవ ఇవి విశేషాలు వీటినే పట్టు కూర్చుంటే మీకు పరమాత్మ దొరకడు అవి అన్నీ కూడా మిథ్య అంటే అలా భాషిస్తూ ఉంటాయి కానీ యథార్థంగా ఉన్నవి కావు వాటిని పట్టుకుని వాటిని వదిలేయాలి నీడని పట్టుకుని నీడ ద్వారా మనిషిని తెలుసుకుని నీడని ఏం చేయాలి వదిలేయాలి అసలు నిజానికి నీడని పట్టుకుని నీడని వదిలేస్తే కానీ మనిషి దొరకడు కదా నీడని పట్టేసుకుని ఆ నీడనే కౌగులించేసుకుంటే మీకు మనిషి దొరుకుతాడా దొరకడు నడిచి వెళ్ళిపోతాడు మీకు నీడా దొరకదు మనిషి పోతాడు నీడా పోతాడు నిజంగా ఒకప్పుడు ఆశ్చర్యం వస్తుంది లోక దృష్టితో చూసినట్లయితే అంతా గడబిడకుండా ఉంటుంది కాబట్టి నీడని పట్టుకుని ఆ నీడే సత్యం అనుకుంటే సత్యము నుండి వంచితులైపోతాడు అంచేతనే ఊరికే ఊరేగించడం కాదన్నాను నేను ఇందుకోసం అన్నాను అన్నమాట ఇప్పుడు ప్రతి ఆ ప్రతిమ ద్వారా తత్వాన్ని చేరుకోమని ప్రతిమని అప్పచిప్తే వీడు ఆ ప్రతిమను ఊరేగిస్తానంటాడేమిటి బాణాసంచలుస్తాను ఊరేగిస్తా దాని ది పాయింట్ యు మిస్ ది ఎంటైర్ పాయింట్ బాణాసంచ ఎందుకు ఇదే నీడని నీడ వెంటే అలాగే ఒకటి దట్ ఈజ్ ది దట్ ఈజ్ ది ప్రాబ్లం సో ఇప్పుడు బాణాసంచ అంటే అది సోషల్ ఫంక్షన్ అయింది తప్ప దాంట్లో ఈశ్వరునితో కమ్యూనియన్ ఎక్కడుంది ఈశ్వర సాక్షాత్కారం ఎక్కడున్నది కాబట్టి నీడని నేడని పట్టుకుని హడావిడి చేయకూడదు నీడ నీడయే కానీ సత్యాన్ని తెలుసుకుందుకు దారి తీస్తుంది దాని గొప్ప దానికి ఆ సత్యం వైపుకి మీరు మళ్ళేరు ఆ నీడ మహోపకారం చేసేసింది ఇంకా అంతకంటే దాని చేయడానికి ఏం లేదు కానీ ఆ నీడనే పట్టుకుని కూర్చున్నట్లయితే మీకు సత్యము మరుగున పడిపోతుంది కాబట్టి తద్ అపనయనేనా తద్ ఆ విశేష జాతాన్ని తొలగించవలసి ఉంటుంది అందుకోసమనే నతాదుచ్యతే అని ఆ జ్ఞేయ పరమాత్మని చెప్పడమైనది ఇప్పుడు దాన్ని ఆ జ్ఞేయ పరమాత్మని ఈ నీడ నీడ ఉన్నది అన్నట్టుగా దాన్ని పరమాత్మని సత్తు కింద చెప్పరు నీడ లేదు అన్నట్టుగా అసత్తు కింద కూడా చెప్పరు అది సత్ అసత్ అనే రెండు కేటగిరీలకి అతీతంగా ఉంటుంది ఎందుకంటే ఈ నీడ అదిగో రా అంటే అదిగో ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది అరే నీడ సత్యం కాదురా అంటే లేదు అనిపిస్తుంది అటు ఉన్నది అనడానికి కానీ లేదు అనడానికి కానీ రెండింటికి తగ్గది నీడయే పరమాత్మ రెండింటికీ అతీతమైనది కనుక ఆ నీడ యొక్క ధర్మములను మనము తిరస్కరించుట నేరం అవ్వలేము అనే అభిప్రాయం ఓకే ఇప్పుడు బంగారాన్ని పట్టుకోవాలంటే ఆభరణాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది ఆభరణం అట్టబెట్టుకుంటాను బంగారం కూడా అట్టబెట్టుకుంటానంటే ఒప్పుకోరు ఈయన పూజ స్వామీజీ దృష్టాంతం బాగా చెప్పేవారు ఆయన అంటే ఆ స్పిరిట్ని గట్టిగా జాగ్రత్తగా పట్టుకోవాలి ఆయన ఎలా చెప్పేవారంటే ఒకడు నెక్లెస్ అమ్మకానికి తీసుకెళ్ళాడు అమ్మ అమ్మడానికి భార్యను ఒప్పించి ఇప్పుడు ఆ డబ్బు అర్జెంటు కనుక నెక్లెస్ ఇవ్వమంటే ఆవిడ ఇచ్చింది మొత్తానికి ఆ నెక్లెస్ తీసుకెళ్ళాడు ఇలా తీసుకెళ్ళాడు ఏమంటే ఈ నెక్లెస్ నేను అమ్ముతాను అని ఆ ఇలా పట్టుకుంది అది చాలా అందంగా ఉంది నెక్లెస్ అంటే ఆ జ్యువెలర్లు వీటి దగ్గర తీసుకునేప్పుడు ఎలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి కదా ఇలా తీసుకోడు ఇలా ఇవ్వండి అని ఇలా చె ఇలా పెడతారు చెయ్యి చెయ్యి ఇలా దాంట్లో వేస్తే ఏమైందండి ఆ నెక్లెస్ అందం అంతా కూడా ఏమైందండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా బంగారం షాపులకు వెళ్తే నెక్లెస్లు ఎలా చూపిస్తారు ఇలా ముద్దల ముద్దలు కింద చూపిస్తారు ఎలా చూపిస్తారు ఓ మెడకి పెడతారు ఓ ఓ మెడ ఒకటి తయారు చేసి ప్లాస్టిక్తోటో అత్తతోటో ఓ మెడ ఒకటి తయారు చేసి పెడతానండి దానికి ఇలా ఇదొక ముద్ద ఇది ఒక ముద్ద అలా చూపిస్తారు లేకపోతే చిన్న చిన్న బరిజ్లలో కూర్చోబెట్టి చూపించారు మెడల్కి పెడతారు ఎట్లాగా ఆ మెడల్ని అన్నింటినీ అక్కడ డిస్ప్లేలో పెడతాడు సో కాబట్టి వాడు ఆభరణం మెడకి పెడితే ఆభరణం చేతులు ఇలా వేస్తే బంగారం ఇలా చేతులు ఇలా వేస్తా ఇలా పెడతాడు చెయ్యి వీడు ఆ చేతిలో వేస్తాడు ఆ చేతిలో వీడు ఎప్పుడైతే వేశాడో అది ఇంకా నెక్లెస్ పోయిందంటే నెక్లెస్ అనే మాట పోయింది దాన్ని అపనయనం అయిపోయింది వాడు దాన్ని తూకం వేస్తాడు తూకం వేసి గ్రామం లెక్క కట్టి అది లబ్బించి పంపించేస్తాడు అయిపోయింది నెక్లెస్ పోయిందంటే అదేవిధంగా నీడని పట్టుకుని కూర్చోకుండా నీడను నీడగా తెలిసేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి అనిచేతనే హనుమంతుడు సీతాదేవిని ఇదంతా సింబాలిక్ హనుమంతుడు సీతాదేవిని వెతికినప్పుడు ఎక్కడ వెతికాడు ఇది ప్రహ ప్రస ఇది ప్రహస్తుని భవనము ఇది విభీషణుని భవనము ఇది కుంభకర్ణుని భవనము అలా పేర్లు రాసి ఉంటాయి అక్కడ ఇది రావణాసురుని భవనము అంటే వీటన్నిటిలోనూ వెతికాడు ఎక్కడా కనపడలేదు ఆ భవనాల్లో ఎక్కడ వెతికాడు ఇది డ్రాయింగ్ రూము ఇదేమో లంచ్ రూము ఇది కిచెను ఇదేమో శయ్యాగ్రహము అంటే బెడ్రూము అంటూ వాటి అన్నింటిలోనూ వెతికాడు డాన్స్ రూములో కూడా వెతికాడు ఎక్కడా ఉన్నది ఈ విశేష జాతంలో ఎక్కడా ఉన్నది సీతాన్ని అవన్నీ వదిలిపెట్టేసి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకునే ఎందుకంటే సంసారంలో కళ్ళమ్మటి నీళ్లు తప్పింకేముంటుందండి సంసారంలో కళ్ళనీళ్లు పెట్టుకోవడమే తప్ప ఇంకేమి ఉండదు సంసారం యొక్క లక్షణం అది సో కళ్ళనీళ్ళు పెట్టుకుని డెస్పరేట్ అయిపోయి నేను ఆత్మహత్య చేసేసుకుంటాననే స్థితికి వెళ్ళిపోయి సంసారం అంటే అలాగే ఉంటుంది ఎంతటి వాడైనా ఆత్మహత్య చేసుకోదగ్గట్టుగానే ఉంటుంది సంసారం ఎంతటి సరే ఆ స్థితికి వెళ్ళిపోయి అదురుకుండగా అశోకవనాన్ని చూస్తాడు అంటే శోకించడం మానేయాలి ముందు ముందు దుఃఖించటం మానేసి సత్యాన్ని అన్వేషించటం అభ్యాసం చేయాలి సత్యము విశేషాల్లో ఉండదు ఈ బిల్డింగుల్లోనూ ఈ ఆర్ఘాటంలో ఈ హంగుల్లో ఉండదు అడవిలో ఉంటుంది సత్యం అంటే మనస్సు ఏకాంతంగా ఉన్నప్పుడు అక్కడ ఉంటుంది సత్యం ఈ విశేషాలన్నింటినీ పక్కన పడేసి ఆ అశోక అశోకమైన హృదయంలోకి వెళ్తే శోకమైన హృదయంలో అక్కడ సీతాదేవి ఉంటుంది అది అన్వేషణ శీతాన్వేషణ కాబట్టి సాధకుడు కూడా ఆ పరమాత్మను ఆ విధంగానే అన్వేషించాల్సి ఉంటుంది సత్వం నాసదుచ్యతే ఉపాధికృతం మిథ్యూపమీ అస్తిత్వాధిగమాయ జ్ఞేయధర్మవత్ పరికల్ప్య ఉచ్యతే పాణిపాదం ఇది ఈ భాష్యం కొంచెం క్రిటికల్ భాష్యం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు కన్నుతో మీరు చూస్తారు చూ చూడబడ్డది దాన్ని రూపము కన్ను చేసే పని చూడండి అయితే ఉన్న రహస్యం ఏంటంటే రూపము మిథ్య రూపజ్ఞానము మిథ్యయే రూపజ్ఞానం కూడా మిథయే ఇప్పుడు మీరు సర్పాన్ని చూశారు సర్పము మిథ్యయే సర్పజ్ఞానం ఏమిటి అది మిథే సర్పం మిథ్య అంటే దాన్ని అర్థాధ్యాస అంటారు సర్పజ్ఞానం మిథ్య అంటే దాన్ని జ్ఞానాధ్యాస అంటారు అంటే వస్తువు మిత్ జ్ఞా అధ్యాసయే జ్ఞానము వస్తువు యొక్క జ్ఞానము అధ్యాసయే కాబట్టి రూపము అధ్యాసయే రూపజ్ఞానము అధ్యాసయే మరి అంత అధ్యాస ఆ రూప జ్ఞానం వెనుక ఉండే ఎరుక సత్యం ఓకే కాబట్టి రూపము మిథ్య ఈ మిథ్యారూపం ఎక్కడి నుంచి వచ్చింది ఉపాధిని వచ్చింది కన్ను అనే ఉపాధిని బట్టి మిథ్యారూపం వచ్చింది బయట ఉన్నది మిథ్యారూపము లోపల ఉన్నది మిథ్యాజ రూప జ్ఞానమును అర్థాధ్యాస జ్ఞానాధ్యాస అన్న లోపల ఉంటే జ్ఞానాధ్యాస బయట ఉంటే అర్థాధ్యాస సో ఇది అది నిత్యారూపమే అయినప్పటికీ ఘటము ఇప్పుడు మీరు కళ్ళ కళ్ళజోడు వేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు హాస్టల్ మార్జిస్టు దగ్గరికి వెళ్తారు వెళ్తే ఆయన అక్కడ ఏఎఫ్ జి ఏవో బొమ్మలు పెడతాడు అవి చదవమంటాడు అవన్నీ సత్యములు అవి వాటిలో సత్యమే ఉంది ఏఎఫ్ జీ నేను ఎందుకు చదవాలి నేను భగవద్గీత పుస్తకం తప్పి ఇంకేం చదవాలని అంటారా అన్నారు అవి అవి ఏం కావు సత్యములు కాకున్నా చదవా చదువుతారు ఏ ఎఫ్జి ఏమిటండి ఏఎఫ్ జి ఏమిటి అది ఒక వర్షాలు ఇది ఏమీ లేదు ఓ పదము కాదు ఓ కరెక్ట్గా లేదు సీక్వెన్స్ కూడా లేదని దెబ్బలతారు ఎందుకంటే రూపం మిథ్యారూపమే విలువలేని రూపమే కానీ విలువలేని రూపం ద్వారా కంటి చూపును నిర్ధారిస్తారు కదా లేకపోతే అవే పట్టు కూర్చుంటారా ఐఎఫ్జి దాని ద్వారా కంటి చూపును నిర్ధారిస్తారు కంటి చూపులో ఉండే గుణదోషాలను తెలుసుకుంటారు అలాగే రూప జ్ఞానము కంటి చూపు ద్వారా తెలిసేటువంటి రూపజ్ఞానాన్ని బట్టి మీరు ఆత్మతత్వాన్ని నిర్ధారిస్తారు రూపజ్ఞానం ఇచ్చే ఘటం సత్యమా ఘటం సత్యమని ఎవరు చెప్పారు మీరు వెళ్ళలేదా ముట్టికే తీవ్ర సత్యం అని వెళ్ళలేదు మట్టి సత్యం ఘటం సత్యం కాదు మరి ఘటం సత్యం కాబట్టి రూపజ్ఞానం ఘటజ్ఞానం కలిగింది కదా అంటే ఘటజ్ఞానము మిథ్యయే ఘటము మిథ్యయే కానీ ఆ ఘటజ్ఞానము వెనుక ఉండే ఎరుక సత్యం కనుక ఉపాధికృతం మిథ్యారూపమీ అస్తిత్వాధిగమాయ ఇప్పుడు ఏమవుతోంది ఇక్కడ గమనించదగ్గర ఏమంటే రూపము మిథ్యయే రూపజ్ఞానము మిథ్యయే విక్షయే అయిన రూపజ్ఞానము యథార్థ తత్వాన్ని చైతన్యాన్ని తెలుసుకుందుకు ఎప్పుడైతే ఉపకరించిందో అప్పుడు ఏమంటున్నారంటే ఈ రూపము ఆ చైతన్యము యొక్క ధర్మమా అన్నట్లుగా వర్ణిస్తున్నారు అర్థమైందండి ఇప్పుడు తిరగడం ఎలక్ట్రిసిటీ యొక్క ధర్మమా చెప్పండి కాదు కానీ ఫ్యాన్లో ప్రవేశించినప్పుడు ఎలక్ట్రిసిటీ ద్వారా ఫ్యాన్ తిరుగుతోంది కాబట్టి ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ ఫ్యాస్ది ఫ్యాన్స్ ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్లు ఉన్నవి అని అనొచ్చా అని అంటున్నారు ఎలక్ట్రిసిటీకి ఏమున్నాయండి దీపాలు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి ఏమన్నా ఎలక్ట్రిసిటీకి దీపాలు ఫ్యాన్లు ఉన్నాయా లేవు ఎలక్ట్రిసిటీకి దీపాలు ఉండడం ఏమిటి ఫ్యాన్లు ఉండడం ఏమిటి అయినా యథార్థంగా లేకున్నా ఈ దీపాలు ఈ ఫ్యాన్లు ఎలక్ట్రిసిటీ మూలంగానే పనిచేస్తున్నాయి కనుక ఇవి ఎలక్ట్రిసిటీకి ఉన్నాయా అన్నట్లుగా వర్ణిస్తున్నాయి అంతేనండి అలాగే ఇక్కడ ఒక వెలుగు ఉన్నది ఈ వెలుగుకి రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు వేవి లేవు ఆ వెలుగుకి కానీ ఇవ ఈ రెండు చేతులు రెండు కాళ్ళు రెండు ముక్కులు ఇవన్నీ ఆ వెలుగు వల్లనే పనిచేస్తున్నవి కనుక ఇవన్నీ కూడా ఈ రెండు రెండు రెండు అన్నీ కూడా ఆ వెలుగు యొక్క ధర్మములే అన్నట్లు నాటి యథార్థంగా ధర్మములు కాదు వెలుగు యొక్క ధర్మములే అన్నట్లు ఇక్కడ వర్ణిస్తున్నారు పరమాత్మగా అన్నీ చేతులే పరమాత్మగా అన్ని చేతులేం కాదు ఆయనకు అసలు చేతులే ఉండవు కానీ చేతులనేవి ఆయన యొక్క అనుగ్రహం చేతనే పనిచేస్తున్నాయి కనుక ఈ చేతులని ఆయన చేతులా అన్నట్లుగా వర్ణించారు కళ్ళన్నీ ఆయన కళ్ళ అన్నట్లుగా వర్ణించారు అంతే తప్ప ఇవన్నీ నిజంగా ఆయనకు ఉన్నాయని మీరు ఈ సంవసారం అంతా ఆయనకి పెట్టి కూర్చోకూడదు తెలిసిందండి ఇప్పుడు మా మానవులు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు మనుషులు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు లింగ భేదం ఉన్నది కనుక పురుషులు స్త్రీలను లింగ భేదం ఉన్నది కనుక పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు పరమాత్మ లింగ భేదమే లేదు ఇంకా పెళ్ళిళ్ళు ఏమిటి అయినా కూడా అయినా కూడా ఈ పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరిలోనూ ఆ పరమాత్మ ఏ ఉన్నాడు కనుక ఆయన కూడా పెళ్లి ఉన్నట్టుగా భావన చేయడమే అంతేకాదు యథార్థంగా పెళ్ళి అనుకున్నారు యాస్దో అంతే అన్నిటికీ యాస్దో అని పెట్టుకుంటే సరిపడుతుంది ఎవరైనా ఇప్పుడు మీరు విన్నారా లేదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉన్నారనుకోండి ఎప్పుడైనా ప్రవరణం వింటే తెలుస్తుంది నారాయణస్వరూపాయ వరాయ లక్ష్మీస్వరూపిణేం కన్యాం అని విన్నారా లేదా అంటే వీడు నారాయణ స్వరూపుడు ఆమె లక్ష్మీస్వరూపుడు ఎవరు పెళ్లి చేసుకున్నా ఇదే మంత్రం మరి మా వంద పెళ్లిళ్ళు చేసుకుంటే వంద మంది నారాయణ స్వరూపులే వంద మంది లక్ష్మీస్వరూపులే అంటే పెళ్ళైన చోటలలో లక్ష్మీనారాయణులే ఉన్నారు అనే అభిప్రాయం ఆయన మళ్ళీ వాళ్ళిద్దరూ మళ్ళీ ప్రత్యేకంగా స్పెషల్ పెళ్ళి ఏదో ఒకటి చేసుకున్నారని మాత్రం కాదు కాబట్టి పెళ్లిళ్ళన్నింటిలోనూ ఆ పరమాత్మయే ఉన్నాడు చేతులన్నిటి పరమాత్మయే ఉన్నాడు అని ఇవన్నీ కూడా ఆ పరమాత్మ ధర్మముదా అన్నట్లుగా వర్ణింపబడుతున్నాయి ఇప్పుడు ఆ వాక్యం చూసుకోండి ఉపాధికృతం మిథ్యారూపమై అస్తిత్వాధితమాగా ఆ అస్తిత్వమును నిర్ధారించుట కొరకై ధ్యేయ ధర్మవత్ పరికల్ప్య ఆ పరమా జ్ఞేయం అంటే పరమాత్మకి జ్ఞేయమని పేరు పెట్టాం కదా ఆ పరమాత్మ యొక్క ధర్మములా అన్నట్లుగా కల్పించి చెప్తున్నారు ఏమని సర్వత పాణిపాదము ఇత్యాది ఉచ్యతే సరిపడిందండి మీరు అలా అర్థం తప్ప పరమాత్మ ఎందుక చాలా కళ్ళు ఉంటాయి ఆయనకి చాలా చేతులు ఉంటాయి ఆయన జేయమే ఉండవు ఉంటే ఉన్నట్లు కల్పించి చెప్పుతాయే తి సంప్రదాయ విదాచనం అధ్యారోపాపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచ చెప్త కొంచెం టైం పడుతుంది పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశ